ఇక్కడ అభిప్రాయం అది కాదు మా మనస్కులు అంటే మళ్ళీ ఇది కూడా అంటే వడ్లకిందలో బియ్యపు సో మీరు ఈశ్వరుడికి నమస్కారం చేయాలి ఇప్పుడు పెద్ద ఆఫీసర్కి నమస్కారం చేస్తారు పెద్ద ఆఫీసర్కి నమస్కారం చేస్తారా చేయరా చేస్తారు పెద్ద ఆఫీసర్కి నమస్కారం చేస్తారు ఎందుకని మీ ఫైల్కి ఏదో సంతకం పెడితే మీకు ఏదో లాభం కలుగుతుంది అందుకోసం నమస్కారం చేస్తారు వెంకటేశ్వర స్వామికి నమస్కారం చేసినట్టు ఏదైనా పర్వాలేదు కానీ టిటీడీ ఆఫీసర్కి నమస్కారం చేయాలి లేకపోతే పని అవ్వదు వెంకటేశ్వర స్వామి పాము ఆయనేం పట్టించుకోడు మీరు నమస్కారం చేయలేదని ఆయన ఏమీ కోప్పడ్డు టీటీడీ ఆఫీసర్ ఒకటి ఉంటాడు మీ ఫైల్ ఆయన దగ్గర ఉంటుంది ఆ సంగతి కూడా ఆయనకి తెలియదు మీ ఫైల్ ఆయన దగ్గర ఉన్న సంగతి కూడా ఆయనకి తెలియదు ఎందుకంటే ఆయన నిద్రపోతూ ఉండడం ఆయన యొక్క ప్రత్యేక లక్షణం నిద్రపోతా ఉంటాడంటే ఇలా బల మీద నిద్రపోతానని కాదు నిద్రా తత్వ మజ అనతహ ఏమీ తెలియకపోవడమే నిద్ర కాబట్టి ఈ ఫైల్ ఒకటి ఆయన దగ్గర ఉందని ఆయనకి తెలియదు మీరు అప్లికేషన్ పెట్టారు అదే ఆయన దగ్గర ఉందని ఆయనకి తెలియదు నేను ఆఫీసర్తో మాట్లాడాను అయ్యా నేను మే రెండు ఒక అప్లికేషన్ పెట్టానండి అంటే ఏమో నా దగ్గర ఉందని నాకు తెలియదు అది అయ్యా అంటే ఇప్పుడు అది ఎక్కడ కనపడుతున్నాయి ఇంకోసారి మళ్ళీ అదే అప్లికేషన్ పెడుతున్నాను కాబట్టి ఆయనకి తెలియదు అజ్ఞాన నిద్రలో ఉండిపోతాడు ఆయనకి నమస్కారం పెట్టి లేవగొట్టాల్సి ఉంటుంది మీరు అలా నమస్కారం చేస్తే అది ఈశ్వరుడికి నమస్కారం చేసినట్టు సర్వదు విగ్రహం దగ్గరికి వెళ్ళి నమస్కారం చేస్తే ఈశ్వరుడికి నమస్కారం చేసినట్టు అవుతుంది అలాగ ఒక మహాపురుషుడు ఉన్నాడు అనుకోండి ఒక ఆ మహాత్ముని ఎందుండే ఒక ధర్మాన్నో లేక త్యాగాన్నో వైరాగ్యాన్నో అదో ఒక లక్షణాన్ని చూసి మీరు దండం పెట్టారనుకోండి అది ఈశ్వరుడికి నమస్కారం చేసినట్టే అవుతుంది ఎందుకంటే ఈ ధర్మము త్యాగము ఆ తర్వాత దయ కృప ఇటువంటి లక్షణములు ఈశ్వరీయ ధర్మములు కనుక వాటిని కలిగి ఉన్న ఒక వ్యక్తికి ఆ వ్యక్తిలో ఉండే ఈశ్వరులకు నమస్కారం కాబట్టి ఆ కాబట్టి మనిషికి నమస్కారం చేస్తే మీరు మనకి ఏదో ప్రయోజనాన్ని చేకూరుస్తాడు ఏదో లాభాన్ని ఇస్తాడు అన్ని నమస్కారం చేస్తే అది దేవునికి నమస్కారం చేసినట్టు కాదు కానీ అదే మనిషికి ఆ మనిషి హృదయంలో ఉండే ఈశ్వరునికు నమస్కారం చేసుకున్నాను మనిషి అంటే మీరు ఎప్పుడైనా విని ఉంటారు గాడ్ మేడ్ మ్యాన్ ఇన్ హిజోన్ ఇజ్ అని విన్నారా భగవంతుడు మానవుణ్ణి తన యొక్క ఇమేజ్లో తన రూపంగా సృష్టించినాడు అంటే అర్థం ఏంటి భగవంతుని రూపం ఎక్కడ ఈ లోకంలో అంటే దేవాలయ లోపల దేవాలయంలో ఉన్న రూపము భగవంతుని యొక్క కథలని రూపము అచల రూపము ఏమండి మనిషి అన్నవాడు భగవంతుని యొక్క కదిలే రూపం గాడ్ మేడ్ మ్యాన్ ఇన్ హిజ్ ఓన్ ఇమేజ్ ఇది ఏదో ఇంగ్లీష్ లో చెప్పాను ఆయన మాత్రమే ఇంగ్లీష్ లో కూడా ఇలాగే ఉంది ఇంకా శ్లోకం గుర్తులేదు సో కనుక మనిషి రూపంగా దేవుడే ఉన్నాడు ఆ సంగతి వాడికి తెలి వాడికి తెలియతున్నా అవసరం లేదండి దండం పెట్టే మీకు తెలిస్తే సరిపడుతుంది వాడికి తెలియాలా ఇప్పుడు విగ్రహానికి దండం పెడితే విగ్రహానికి తెలుస్తుందా మీరు దండం పెడుతున్నారని నీకు తెలుస్తుంది విగ్రహానికి తెలుసుతో మానిందో నీకైతే తెలుస్తుంది కాబట్టి ఎదుటి వాడి ఎందు ఉన్న ఈశ్వరునికి నమస్కారం చేస్తే అది మాం నమస్కురు అవుతుంది అసలైన నమస్కారం నమస్కారానికి రెండు అర్థాలు పాణిని చేత చెప్పబడిన అర్థం ఒకటి వ్యాకరణ నిరుక్తకారుడు యాస్కాచార్యులు చెప్పిన అర్థం ఒకటి నైరుక్తికార్థం పాణిని యొక్క అర్థం ఏమిటంటే తల వంచి నడుము ఉంచి మోకాళ్ళు ఉంచి నేలగడ్డంగా పడి నమస్కారం చేయటం సాష్టాంగ నమస్కారం లేకపోతే తల ఉంచితే కూడా నమస్కారం చేయటం తల ఉంచి మొత్తానికి ఏదో ఒకటిలా ఉంచాలి తల వంచను నేను అనుకోడు నేను తల వంచను అంటే అహంకారం అనమాట సో తల వంచి నమస్కారం ఇలా ఇలా నమస్కారం చేయకూడదు తల వంచి నమస్కారం చేయాలి నడుము వంచి జపాన్ వాళ్ళు ఎలా నమస్కారం చేస్తారు చూసారా అలాగా పాదహస్తాసనం సగం చేసినట్టుగా అలా నడుము వంచి నమస్కారం చేస్తారు మొత్తం సాష్టాంగా కూడా నమస్కారం చేస్తారు ఇది నమస్కారానికి తృష్భావము అని పాణిని మహర్షి చెప్పిన అర్థం యాస్కాచార్యుడి యొక్క అర్థం ఏమిటంటే నిరుక్తి అదేమంటే నమహ ఈ సృష్టిలో నాది అనదగ్గది ఏదీ లేదు నమే ఇది నమ అది నమస్కారం కాబట్టి మనం అష్టోత్తర శతనామ పూజ అంటారు నూట ఎనిమిది పూజ ఎలా చేస్తారు నామానికి ముందు వెనక కూడా మార్పు ఉంటాయి పదాలు ముందు ఓం ఉంటుంది వెనకాల నమ అలా చేయాలి ఓం అంటే ఆ నిర్గుణ పరబ్రహ్మ పరమాత్మ అద్వయ పరమాత్మయే ఈ సగుణ రూపంగా ప్రకటమవుతోంది అని అర్థం ఓం శివాయ నమ ఓం అంటే నిర్గుణ పరమాత్మయే శివాయ శివుడు సగుణ రూపంగా ప్రకటమైనది అటువంటి సగుణ రూపుడైన శివుని కొరకు నమ నమస్కారము నమస్కారము అంటే ఒకటి వినయము దేహమును వంచి వినయమును ప్రకటించడం ఒక రెండవ అర్థము ఈ సృష్టిలో ఉన్న ప్రతీది సర్మము ఆ శివుడితే తప్ప నాది ఏమీ లేదు నమే ఇది నామాహం మీరు ఈ భావనతో ఒక్క నామం చేసినా చాలు మూడు నామాలు చేసినా చాలు భావనతో భావనతో ఒక్క నామం చేస్తే భావన లేకుండా చేసిన నూట ఎనిమిది ఇది దీనికి విలువ ఎక్కువ ఎందుకంటే భావము సూక్ష్మమునకు విలువ ఎక్కువ స్థూలం కంటే కాబట్టి మనం దాన్ని పెంచి పెద్దది చేసే ప్రయత్నం బాహ్యంగా పెంచి పెద్దది చేసే ప్రయత్నం చేయటానికి బదులుగా గీతా విద్యార్థులుగా మనం ఏం చేయాలి అంతరమునందు దానికి ఒక భావాన్ని భావపుష్టిని కలిగించే ప్రయత్నం చేయాలి ఓం శివాయ నమ అన్నాడంటే ఒక ప్రేమ ప్రీతి తత్వ భావన ఓం అనేది ఆ పరమాత్మ యొక్క అద్వయ పరమాత్మ యొక్క నామము అది మనస్సులో నిధులుట శివరూపంగా అదే ప్రకటమైనది అని ఆ భావన మనస్సులో నిలి నిధులుట సర్వము ఆ శివునకు నేను సమర్పించుకుంటున్నాను సర్వము శివునిది మాత్రమే అని భావన చేయుట ఓం శివాయ నమ అలా అంటూ పత్రం వేస్తే వేయొచ్చు ఓ కొండు సమర్పిస్తే సమర్పించవచ్చు పత్రం పుష్పం ఫలంతో కాబట్టి భావన ప్రధానంగా నమస్కారం ఉండాలి అంతేకాని సంఖ్యకి ప్రాధాన్యం ఇచ్చి వస్తువుకి ప్రా ఇన్ని పుష్పాలు వేసాము ఇన్ని నామాలు చదివాము అనే సంఖ్యకినూ వస్తువుకి ప్రాధాన్యమిచ్చినట్లయితే భావం కాంప్రమైజ్ అయిపోతుంది ఎందుకంటే మీ ఫోకస్ ఎక్కడ ఉన్నది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది మీ ఫోకస్ ఆ నెంబర్ మీద మెటీరియల్ మీద ఉన్నట్లయితే భావము కనుమరుగైపోతుంది మీ భావం మీద మీ ఫోకస్ ఉన్నట్లయితే నెంబర్ మీద మెటీరియల్ మీద అవి చాలా తక్కువ స్థాయిలో ఉండిపోతాయి నెంబర్ ఎక్కువ ఉండదు మెటీరియల్ కూడా ఎక్కువ ఉండదు ఒక ఆకు పత్రం పుష్పం ఫలం తోలి ఏకవచ్చిన పత్రాన్ని కాదు పుష్పాన్ని కాదు ఏకవచనం ఒక పత్ ఒక ఆకు సరిపడుతుంది పత్రం ఆకు కూడా మీరు తుంపనక్కర్లా నేల మీద పడ్డ ఆకులు ముఖ్యంగా బిల్వ వృక్షం మారేడు చెట్టు దిగిరికి వెళ్తే ఆకులు రాల ఆ రాలిన ఆకు సరిపడుతుంది మారేడు ఎండైనా పర్వాలేదు అప్పటికప్పుడు ఫ్రెష్ అక్కర్లా ఎండిన మారేడు ఆకు కూడా సమర్పిస్తే సరిపడుతుంది మీరు పని కట్టుకుని తుంపడం కూడా ఏ కారణం చేతనైనా చెప్పిని మనం ఎందుకు తుంపాలి అని మీకు అనిపిస్తే మీరు తుంపను కూడా తుంపన కదా సో మాం నమస్కూరు సో ఆ విధంగా నాకు నమస్కారము చేయును ఇలా చేసినట్లయితే ఏమం యుక్స్వా ఆత్మానం యుక్వ ఆత్మానం అంటే నిన్ను నువ్వు ఈ విధంగా ఈశ్వరునితోటి కలుపుకోవాలి ఏవం ఆత్మానం యుక్ ఎప్పుడూ కూడా జీవించడము సంసారంలో ప్రపంచంలో జీవిస్తున్న సంబంధము ఈశ్వరుడితో పెట్టుకోవాలి దీనికి శ్రీరామకృష్ణుడు వారు స్టోరీ చెప్పేవారు ఓ జన దృష్ట్యా ఇది ఆయా ఉంటుంది చూడండి ఆయా ఏం చేస్తుంది ధనవంతులు ఇంట్లో పని చేస్తూ ఆ పిల్లలకి సేవ చేస్తూ ఇంట్లో అన్ని పనులు చేస్తూ కానీ ఆమె ప్రీతి ఎక్కడుంటుంది తన గృహంలో తన కుమారుడు తన కుమార్తె అక్కడ ప్రీతి ఉంటుంది మీరు గవర్నమెంట్ ఆఫీస్లో ఉద్యోగం చేస్తూ ఉంటారు ఒకప్పుడు ఇంటి దగ్గరికంటే ఎక్కువ కాలం మీరు ఆఫీస్లో ఉంటారు ఇప్పుడు ఈ కంపెనీలో వాటిల్లోనూ వీక్కి సిక్స్ డేస్ సెవెన్ డేస్ వీక్లో సిక్స్ డేస్ మీరు ఆఫీస్లోనే ఉంటారు ఆఫీస్లో పని ఏం చేశారో ఏమన్నారో కానీ ఎనిమిదింటికి గేటు మూసేస్తారు ఐదింటికి తెలుస్తారు ఎనిమిది లోపల వెళ్తే వెళ్ళినట్టు లెక్కలేదండి ఎనిమిది లోపల లోపలికి వెళ్తారు ఐదింటికి బయటకు వస్తారు ఇంటికి వచ్చి రెండు మెదడు తిని ఏదో టీవీ ప్రోగ్రామ్ ఏదో చూసి పడుకుని తిరుపతారు మళ్ళీ మెదడు ఎత్తున స్నానం చేసి బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ ఆఫీస్ నా గేట్ లోపల కాబట్టి ఇంటి దగ్గర ఉన్న సమయం ఏంటంటే ఆఫీసులో ఉన్న సమయం ఎక్కువ కానీ మీ ప్రీతి ఎక్కడ ఉంటుంది ఇంటి దగ్గర ఉంటుంది ఆఫీసులో గడిపి సమయం ఆఫీసులో ఎక్కువ ఉంటారు ప్రీతి మటుకు ఇంటి దగ్గర ఉంటారు అలాగే మనం ఈ సంసారంలోనే ఉంటాం బ్రతుకున్నంతకాలం ఈ సంసారంలోనే ఉంటాం కానీ ప్రీతి సంసారం మీద ఉండకూడదు ప్రీతి ఈశ్వరుడి మీద ఉండాలి సంసారం వీడిపెట్టి ఈశ్వరు దగ్గరికి వెళ్ళాక ఈశ్వరుడి మీద ప్రీతి అలా ఉండదు ఏమి సంసారం విధులుపెట్టి ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళడం అనేది ఏంటి ఉండదు స్వర్గానికి వెళ్ళినా సంసారం స్వర్గని కథలు విన్నారుగా స్వర్గని కథలు విన్నారుగా స్వర్గంలో ఏమవుతుంది ఇంద్రుడు ఉంటాడు ఆయన పెద్ద సింహాసనం కూర్చుంటాడు మీరు చిన్న కుర్చీలో కూర్చోవాలి అయిపోయినారా ఈ సంసారం ఏమైనా అది అక్కడ కాదు అక్కడికే సీట్లు అయిపోయింది కాబట్టి ఊర్వశీను రంభ వాళ్ళందరూ డ్యాన్స్ చేస్తారు ఆయన ముందు డ్యాన్స్ చేసుకుంటే మీరు ఒక యాంగిల్లో చూడగలుగుతారు మీ ముందు వచ్చి డ్యాన్స్ చేయరు ఇంద్రుడు ఇంద్రుడు ఉంది ఆయనే ఫుల్గా చూసుకోవాలి మీరు పక్క సమస్య చూడాల్సి ఉంది అదే సంసారం ఉంటుంది సో కాబట్టి ఇంద్రుడు రాగానే అంతదాకా మీరు కూర్చుని నాని ఇంద్రుడు వస్తున్నాను కానీ తక్కువ లేక నిలకొడాలి లేకపోతే ఇంద్రుడి కోపం వస్తే డిస్మిస్ చేస్తాడు అప్పుడు డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఉండాలని కాబట్టి సంసారమే స్వర్గం కూడా సంసారమే కాబట్టి ఇక్కడ ఉన్న సంసారమే స్వర్గం ఉన్న సంసారమే కృషికేశి వెళ్ళారనుకోండి అది సంసారమే ఉత్తర కేసు వెళ్ళారనుకోండి అది సంసారం మనం ఎక్కడికి వెళ్తే అక్కడికి సంసారం వచ్చేస్తుంది ఎందుకో తెలిసిన మనతో పాటు మనస్సు కూడా వస్తుంది కాబట్టి మనస్సే సంసారం చేతనే హృషికేశ్ వెళ్ళి వీడి సంసారం వచ్చి అక్కడికి పట్టుకుపోతాడు మనస్సు వెళ్తుందిగా వస్తువులు ఏం పట్టి వాళ్ళు ఉపజీతలు అడించుకుంటూ వెళ్తాడు అక్కడ కొత్త సంసారాన్ని క్రియేట్ చేస్తాడు అక్కడికి వెళ్ళి అక్కడ పాలిటిక్స్ మొదలు పెడతాడు అక్కడ ఉన్న వాళ్ళతో న్యూస్ సెట్ అఫ్ రాగట్ చేసా మొదలు పెడతాడు ఎందుకంటే సంసారం అలాగే ఉంటుంది కాబట్టి మనం ఉండేది సంసారంలోనే కానీ ప్రీతి మటుకు ఈశ్వరుని ముందు ఉండవలే ఇక్కడ ఉంటో ఈశ్వరునితోటి సంబంధం పెట్టుకోవాలి ఉండేది ఇక్కడ సంబంధం ఈశ్వరునితో ఏవం ఆత్మానం యుక్వ ఈ విధంగా నిన్ను నీవు ఈశ్వరునితో కలుపుకుని అప్పుడేమవుతుంది సో మత్పరాయణ ఎందుకంటే ఈశ్వరునితో కలుపుకోవడము అంటే ఈశ్వరుడే సర్వోత్కృష్టమైన లక్ష్యము అయన అయనము అంటే మీరు పొందగోరేది ఏంటి అంటే డబ్బు కావాలి అయితే ఈ శ్లోకం మీకు మాకు భోగాలు కావాలి ఈ శ్లోకం అన్వయించదు మాకు పుణ్యం చేసుకుంటే పుణ్యం సంపాదించుకుని మేము స్వర్గాది లోకాల్లో భోగాలు అనుభవిస్తాం ఈ భోగాలు కోరే వాళ్ళు ఇహలోకంలో భోగాలు కావాలండి మాకు ఈ పరలోకం మాట మాకెందుకు అవి భోగాలు ఎప్పుడొచ్చానో ఏమో ఇప్పుడు కావాలి భోగాలు అన్నవాడు ఒక రకం భోగి ఇంకొకళ్ళు ఉంటాడు కావున యహలోకంలో భోగాలులో దుఃఖం కూడా వాటిలో కలిసి ఉంటుంది కాబట్టి యహలోక భోగాలైన మాకు శ్రద్ధ లేదు మాకు పరలోక భోగాలు కావాలి అని ఒకళ్ళు కోర్త ఇద్దరూ భోగప్రధానులే ఒక ఆయన ఏకాదశి నాడు నాకు కూర పప్పు పులుసు వేస్తూ శుభ్రమైన భోజనం పెట్టండి అంటాడు ఒకడు ఇవాళ ఏకాదశి అయ్యా అంటే నాకు ఏకాదశి ఇవన్నీ నాకు తెలియదండి నాకు శుభ్రమైన భోజనం మీరు పెట్టండి అంటాడు భోగి ఇంకొకడు ఉంటాడు ఇవాళ ఏకాదశి నేను భోజనం చేయను కానీ ఆ శుభ్రమైన భోజనం ఏదో మాత్రం మీరు రేపు నాకు తప్పనిసరిగా పెట్టి తీరాలి కానీ పెందరాలే పెట్టేయాల్సి వాళ్ళు వీడు ఉన్నాడు శుభ్రమ భోజనాన్ని అపేక్షిస్తాడు వీడు వీడు భోగే తాత్కాలికంగా వాయిదా వేసుకున్నాడు కానీ వీడు భోగే ఈ పరలోక సుఖాలు కూడా అలా ఉంటాయి మీకు పరలోకములందరి భోగములను స్వర్గాది భోగములను మీరు కోరేవారైతే ఈ శ్లోకం మీకు అన్వయించదు ఇంకేముందండి కోరడానికి ఏం మిగిలిందండి అర్థం కోరద్దు కామన కోరద్దు భోగాలు కోరద్దు ధర్మం పరలోక భోగాలు కూడా కోరకపోతే ఇంకేం మిగిలింది కోరడానికి ఇంకా ఒక్కటే మిగిలింది ఆత్మరూపుడైన ఈశ్వరుడై మిగిలేడు ఇంకేం మిగలేడు అదే మాకు కావాలి దానికి మోక్షకుడు సార్థమంటారు మత్పరాయణ అని చెప్పిన జనులకు వాళ్ళ కోరికని బట్టి వాళ్ళు ఏది కోరుతున్నారు అనే దాన్ని బట్టి సాధారణంగా ఇలాగంటి కోరిక వాళ్ళకే ఉండదు ఒక ఆయన నా దగ్గరికి వచ్చారు వచ్చి స్వామిజీ నేనెప్పుడు కూడా ఆ దేవి రూపాన్ని నా పర్సులో పెట్టుకునే తిరుగుతూ ఉంటాను సో దాట్ దేవి రూపం నాకు ఎప్పుడూ కూడా దూరంగా ఉండడానికి వీరలేదు అని తక్కువ మన ఆయన పన్సు తీసి దాంట్లో ఈ క్రెడిట్ కార్డులు రూపాయి నోట్లు వీటన్నిటి మధ్యలో ఒక పర్టికులర్ ఆరాలో ఉంది దేవి రూపం అది తీసి నాకు చూపించాలి చూశారా మంచిది ఆయన ఒక రకమైన భక్తే కదా అది ఐ అప్రిషియేట్ సరే ఆయన చూపించారు చూడండి చూశాను కింద ఏమైనా ఉందంటే ఆశు కామన పూర్తి పనే వాళ్ళి మాతాజీ అని ఉంది మాతాజీయో మాతాజీ మాతాజీ ఆశు ఆశు అంటే శీఘ్రంగా ఆశుతోషి ఏదో పేరుంది అలాగ ఆ మాతకి ఆ పేరుంది శివుడికి ఆశుతోషి అనే పేరు అలాగే ఉంది ఆ మాతకి అలాంటి పేరుంది చాలా తొందరగా కోరికలు కామనా పూర్ణ మనోకామన పూరికనే వాళ్ళ ఆశీ డి మాతా డి అని ఉంది ఆయన నాతో నేను ఆయన నాకు చెప్పారు మన కోరికలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తీరుకుతాయండి అందుకోసం నేను ఈ ఫోటో పాల్స్లో పెట్టుకున్నాను వెరీ క్లియర్ హీ నోస్ వాట్ హీ వాట్స్ ఎన్ని కన్ఫ్యూషన్ అనేది ఏమీ లేదు ఎటు వచ్చి ది ఈ శ్లోకం మనం చెప్పుకుంటున్న దాంట్లోకి అది అన్వయించదు ఇక్కడ మీరు మత్పరాయణ అయితేనే ఈ శ్లోకం అన్వయిస్తుంది కాబట్టి ఇహలోక పొరలోక భోగములను కానీ కీర్తి ప్రతిష్టలను కానీ సంపదలను కానీ వేటినీ కోరకుండా అహంకార మమకారములను పూర్తిగా ఛాలెంజ్ చేసేసి సర్వస్వార్పణ బుద్ధితో మీరు ఈశ్వరునితో సంబంధాన్ని పెట్టుకున్నట్లయితే మా ఏమవుతున్నప్పుడు మామేవ ఏషియీ నన్నే మీకు తప్పక పొంది తీరేదాను ఇంకా అసలు నేను చెప్పాను ఆయన మళ్ళీ చెప్తున్నాను రాజుగారికి ముగ్గురు భార్యలు ఆయన లండన్ వెళ్తూ మెసేజ్ పంపిస్తారు లండన్ నుంచి మీకు ఏం తెచ్చి పెట్టండి కాగితం మీకు రాసేదండి ఒక ఆమె కాగితం మూడు ముగ్గురు భార్యలు కవితాలు పంపిస్తారు కవర్లలో ఆ కవర్ను పెట్లు పెట్టుకుని లండన్ వెళ్తాడు లండన్ నుంచి వచ్చేప్పుడు కవర్ను తీసుకొస్తాడు ఒక భార్య రాసుకుంది నాకు ఫలానా వజ్రాల కంపెనీ వజ్రాలు ఆభరణాల కంపెనీ పేరు పెట్టి ఈ ఆభరణం కావాలి ఈ నెక్లెస్ కావాలి అని దానికి సంబంధించినటువంటి ఒక ఫోటోగ్రాఫ్ కూడా జత చేస్తుంది ఆవిడ ఎక్కడో కేటలాగ్లో చూసిందాన్ని ఈయన వెంటనే దానికి ఆర్డర్ ఇచ్చేస్తాడు అది వచ్చేస్తాడు ఇంకొక ఆమె నాకు ఈ ఫలానా డ్రస్ విక్టోరియా మహారాణి గారు వేసుకునే డ్రస్ అది ఇలాంటి అదే ఫ్యాసిమైల్ డ్రస్సులు కుట్టేటువంటి ఒక టైలర్ ఉన్నాడు వాడి దగ్గర నుంచి ఇటువంటి గౌన్ విక్టోరియా రాణి ధరించేటువంటి చాలా ఖరీదైనటువంటి గౌన్ అది అది కావాలి అని అనుకోని ఆయన వెంటనే దానికి ఆందరించేసేడు అది వచ్చేసి అలా అలా దొరుకుతాయి ఒబామా గారు పెట్టుకునే క్యాపి లాంటి క్యాప్ ఒబామా అని పేరుతో కూడా ఉంటుంది అది కావాలంటే అకష్టం లేదు అనమాట అది కావాలంటే కొనుక్కోవచ్చు అలా అలా దొరుకుతూ అది కొనేస్తూ ఉంటాయి అలాగే ఓ అమ్ముతారు అన్నీ మీ ఇది డైరెక్ట్గా ఒబామా దగ్గర మీకు వచ్చిందని చెప్పేసి రాసుకుంటున్నాను ఓ పదివేలో ఇరవై వేలో అమ్ముతాడు చూడండి వ్యాపారం అలా అది కొనేసాడు కొట్టేశాడు మూడో కవర్ తీసాడు మూడో భార్య రాసింది దాంట్లో ఏమన్నా రాసిందంటే ఒక్కటి కావాలని అటువంటి అసలు ఆ ఒక్కటి ఏమిటో చెప్పలేదు ఆయన ఆలోచిస్తారు ఒక్కటి కావాలంటుంది అవి ఒక్కటి ఏదైంటుంది ఆయనకు అర్థమైపోతున్నా నేను కావాలి ఆమెకి ఇంకో భార్యకి కూడా రాజుగారు కావాలి ఆయన క్షేమంగా రావాలని ఆవిడే కోరుకుంటున్నాను ఎటు వచ్చి వజ్రాల నెక్లెస్ రాజుగారు కావాలి ఇంకొక మంచి డ్రెస్ తోటి రాజుగారు కావాలి ఈమెకు రాజుగారు మాత్రమే కావాలే అక్కడ అప్పుడు ఆయన వాపస్ వచ్చిన వెంటనే వజ్రాల నెక్లెస్ కావాలన్న రాణి గారికి ఆ పెట్టి పంపించేస్తాడు నౌకర్తో నౌకర సెక్రటరీ ఉంటాడు కదండి అలాగే డ్రెస్ కావాలన్న రాణి గారికి ఆ పెట్టే పంపించేస్తాడు ఇప్పుడు మూడో రాణి గారికి పంపించిన పెట్టేది లేదు చెట్లేదు కాబట్టి ఆయనే స్వయంగా నడిచి ూడో రాణి గారి దగ్గరికి వెళ్తారు అది సంగతి కాబట్టి ఈశ్వరుణ్ణి ఈ విధంగా ఆరాధించి ఈశ్వరుణ్ణి మాత్రమే నేను పొందాలి అని ఎవడైతే నిశ్చయించుకుని ఉంటాడో మత్పరాయణ మామేవ ఏష్యసి నన్ను మాత్రమే నీవు పొందుతా భాష్యం మన్మనా ఇన్మనాహ మయి వాసుదేవే మనోయస్ తవ సహాత్వం మన్మనాహ భవా నాయందు మనస్సు గలవాడలు అగుము ఇది కవర్ చేసాం మనం అయినా భాష్యకారులు పంచుకుని ఒకసారి చదివి మళ్ళీ అదే ఒకసారి రీవిజిట్ రిపిటేషన్ అనమాట సో నాయందు మనస్సు గలవాడలు అగుము నాయందు అనగానేమి నేను అంటే వాసుదేవ వాసుదేవుడు అను వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ అని ఇంతకు ముందు మనం చూసి ఉన్నాము వాసుదేవుడనగు నాయందు మనస్సు గలవాడవు అగుము వాసుదేవుడు అంటే వసుదేవపుత్రుడు అని ఒక అర్థం అది స్పష్టంగా తెలుసుకునే ఉంది కదా అని మీకు ఒక మాట చెప్తుంటారా ఫలానా రామారావు వెంకయ్య గారు కొడుకు అన్నారు అనుకోండి వెంకయ్య గారు కొడుకు అంటే దేవుడు అనిపిస్తుందా లేకపోతే జీవుడు అనిపిస్తుందా మీరు చెప్పండి జీవుడు అనిపిస్తుంది కొని వెంకయ్య గారు కొడుకు కాదండి వసుదేవుడు గారు అబ్బాయి దేవుడు అనిపిస్తుందా జీవుడు అనిపిస్తుందా మీరు కష్టపడి దేవుడు అనుకుంటే అనుకోవాలి మావులుగా అయితే జీవుడు అనిపిస్తుంది కదా కాబట్టి అందుకోసమే అవతారము అని పెట్టాలి చెప్పాలి ఆయన వెంకయ్య గారు అబ్బాయి ఉండో కానీ దేవుడు అవతారం అని కూడా మీరు జత చేస్తే అప్పుడు ఏమనిపిస్తుంది ఓహోలాగా దేవుడు అనిపిస్తుంది అవతారమని అనకపోతే వెంకయ్య గారు అబ్బాయి అంటే మీకు దేవుడు అనిపిస్తుంది జీవుడు అనిపిస్తుంది జీవుడనే అనిపిస్తుంది వాసుదేవా కూడా అలాంటిదే వసుదేవుడు యొక్క కొడుకు కానీ అవతార పురుషుడు సుమా ఇప్పుడు ఏమనిపిస్తుంది అదేవుడు అవతారం అనే మాట పక్కన మనస్సులో లేకపోతే ఏమనిపిస్తుంది జీవుడు అనిపిస్తుంది కాబట్టి వాసుదేవ అనే పదాన్ని రెండు రకాలుగా అర్థం ఒకటి వసుదేవుని పుత్రుడు అవతార స్వరూపుడు అవి అవతార పక్కన పెట్టుకోవాలి లేదంటే వసుదేవుడికి పది మంది కొడుకులు ఉన్నారు ఒకళ్ళు కాదు నిద్రతాయి ఏ కొడుకు అంటారు ఇప్పుడు కాబట్టి పెట్టుకోవాలి అది ఒక అర్థం రెండో అర్థం ఆ వేదాంతుల అర్థం ఇంకే దీంట్లో మిస్టేక్ చేయడానికి తావే లేదు ఏమిటంటే సర్వం సర్వము ఆయనే అవ్వాలి అంటే వాసు దేవశ్చ ఆయనే వాసు ఆయనే దేవ వాసు అంటే అస్థి ఇంతకుముందు బలసీ ప్రజెన్స్ ఉనికి ప్రాకాశము ఆకాశము అంటే ఏమిటి అస్థి ఉంది ఆకాశం ఉందని అనిపిస్తోందా ఉందని అనిపించట్లేదా మీ చుట్టూ ఆకాశం ఉందని మీ కాళ్ళ నేల ఉందని ఉందని అనిపించకుండా ఊరికే నేల నేలనే అనిపిస్తుందా లేకపోతే ఉందని అనిపిస్తుంది కాలతో తొక్కి చూసుకోండి ఒకసారి ఉందని చూపిస్తుందా అదండి పరమార్థం ఉంది అన్నది పరమార్థం ముందు ఉందని తెలిసి ఆ తర్వాత మీ బుద్ధి చెప్తుంది ఏమిట్రా ఉన్నది అంటే నేల అని చెప్తుంది కావండి ఏది మీకు రియల్ ఉంది అన్నది రియల్ అనిపిస్తుందా అన్నది రియల్ అనిపిస్తోందా నేల కాబట్టి ఫ్లోర్ ఫ్లోర్ ఇక్కడ లోప ఈ రాళ్ళు పరిచిన ఫ్లోర్ ఫ్లోర్ అన్నది రియల్ అనిపిస్తుందా ఉంది అన్నది రియల్ అనిపిస్తుందా ఉంది ఇప్పుడు ఉందని తెలుస్తుందా లేకపోతే మార్బుల్ ఫ్లోరా లేకపోతే ఆర్డెనరీ ఫ్లోరా తెలుస్తుందండి కాళ్ళతో టచ్ చేసినప్పుడు ఉందని తెలుస్తుంది ఉందని తెలుస్తుంది ఆ తర్వాత మనస్సు దానికి మార్గుళ్ళని మరొకటిని మరొకటని పేర్లు పెడుతుంది కదా ఉంది సో ఈ ప్రజెన్స్ అంత అంత ప్రెసెన్స్ ఉంది ఉనికి అంత ఉంది ఆ ప్రెసెన్స్ దానికే వాసు అని నామరూపాలు మనస్సు కల్పించుకున్నారు ఉంది అది యథార్థ స్వరూపం అస్తి తత్వభావ ప్రసిద్ధిటి కఠోపనిషత్తు కాబట్టి హిందీ అని తెలుసుకోవాలి నామరూపాలు తెలుసుకోవడానికి ఏముంది నిత్యం హిందీ అని తెలుసుకోవాలి తత్వం అంటే ఆకారాన్ని మీరు ఆరోపించకుండా ఏదైతే ఉంటుందో దానికి తత్వము ఇప్పుడు మార్బుల్ ఫ్లోర్ ఉంది అన్నానండి దీంట్లో ఆకారము ఆరోపించింది ఏమిటి మార్బుల్ ఫ్లోర్ ఉంది అన్నది సత్యం కాబట్టి సద్రూపంగా సకల జగత్తును వ్యాపించి ఉంటాడు తర్వాత తెలుస్తూ ఉంటాడు తెలివి తెలివి తెలివి మనిషి అంటే ఏమిటండి తెలివి కాదు పశువు అంటే తెలివి చెట్టు కూడా తెలివండి చెట్టును కూడా తెలివి ఉంటుంది అందుకే చెట్టు ఎందుకు వస్తుందంటే కాలం రాగానే ఆకులు రాల్చుకుంటున్నాయి ఎందుకంటే చెట్టులు తెలిసిపోతున్నాయి ఈ వేసవి కాలంలో ఆకులు అట్టు మన లోపల ఉండే మాయిశ్చర్ అంతా కూడా ఆకుల ద్వారా ఆవిరైపోయి చెట్టు డ్రై అయిపోయి చచ్చిపోయే ప్రమాదం వస్తుంది ఆకులు రాజు చేసే సలా బోర్డుగా ఉంటే ఆ సూర్య రశ్మిని తట్టుకోగలుగుతుంది చెట్టు అందుకోసం ఆ ఇంగిత జ్ఞానము చెట్టుకు కూడా ఉంటుంది కోతికి ఎంత ఇంగిత జ్ఞానం ఉండేట్ల గమనించారా చాలా తెలివితేటలు ఉంటాయి కోతికి మనిషి కోతి నుంచి వచ్చాయంటే దాన్ని ఎంత తెలివితేటలు ఉంటాయని ఆలోచించండి కాబట్టి కోతుల్లోనూ పెద్ద కోతులు చిన్న కోతులు ఉంటాయా పెద్ద కోతులు అల్లరి చేయవు ఒక చోట అలా విశ్రాంతిగా కూర్చుంటాయి అల్లరి చేసి ఇది కోతులే దాన్ని బట్టి నీకేమర్థమండి ఆ అబ్బా కొన్ని కోతులు చాలా వైరాగ్యంగా ఉంటాయి కొన్ని కోతులు అలా కాముగా ఉంటాయి కొన్ని కోతులు దెబ్బలాడే స్వభావం కలిగి ఉంటాయి కొన్ని కోతులు అదే దెబ్బలాడే కోతలు దానికి వెళ్ళి నేను ఎందుకు వెళ్ళాలని అలా పక్కకు పోయి కామ్గా కూర్చుంటుంది ఇన్ని రకాలు ఉంటాయి కోతులు కాబట్టి సో వాటికి బోర్డు అంతా తెలివితేటలున్నాయి ప్రపంచం అంతటా ఈ తెలివి ఈ ప్రజెన్స్ ఈ సత్త అది వాసుదేవుడు అంటే వాసు దేవశ్చా వసు అటువంటి వాసుదేవుని ఎందు మనస్సు గలవాడు తథా తథా అంటే అదే మద్భక్తో భవ నా ఎందుకు ప్రీతి గలవాడలు కమ్ము ఇప్పుడు కూడా ప్రీతిని ప్రేమ అనేది చాలా పవిత్ర నశ్వరమైన వాటి ఎందు వేస్ట్ చేసుకోకూడదు నశించే వాటి ఎందు వేస్ట్ చేసుకోకూడదు ఇప్పుడు ఓ రింగ్ ఒకటి పెట్టుకుని రా దానికి రింగులో రాయి అంటే అర్థం దాని పేరే రాయి రాయి అంటే అర్థం ఏంటండి ముక్క ఓ స్టోన్ పీస్ దాని పేరే స్టోను అంటే అర్థం అది విలువ లేనిదే దానికి స్టోన్ ఉందండి రెడ్ స్టోను ఎల్లో స్టోను అంటే అసలు స్టోన్ అంటే ఏంటండి రాయి ముక్క అంటే అలా పారవల్సిందే తప్ప దాంతో విలువలేదు కానీ అలాగ ఓ స్టోన్ ఒకటి పెట్టి దానికి ఓ రింగ్ ఒకటి పెట్టుకుని ఇది నాది ఐ లవ్ ఇట్ ఐ లవ్ ఇట్ అని అలా ముద్దు పెట్టుకుంటావు అప్పుడప్పుడు అలా ముద్దు పెట్టుకుంటావు ఐ లవ్ ఇట్ దాన్ని మీరు ప్రేమించారనుకోండి అది జారిపోతుంది అప్పుడు లేకపోతే వీడు ప్రాణం పోయిన తర్వాత అంతదాకా పట్టుకుని ఉన్నాడు అనుకోండి ప్రాణం అలా పట్టుకునే ప్రాణం పోయింది అనుకోండి జారిపోకుండా అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఆ వేలనల్లా బలంగా లాగి అది తీసేసి పాడి మీద అది రావట్లేదు అనయా ఇది రావట్లేదు ఉంగరం రావట్లేదు ఫిక్స్ అయిపోయిందంటే ఆగరా అనే ఒక ఏదో చాకో ఏదో పట్టుకునే ఎందుకు వాళ్ళు చూస్తారని ఇప్పుడు వస్తుంది చక్కగా వస్తుంది తీసేస్తారా ఉన్నది మనం ఎందుకో తెలిసినా మళ్ళీ దాన్ని ఇంకొకటి పెట్టుకుంటాడు కాబట్టి ఈ లోకంలో లౌకికమైన ప్రపంచానికి వాటికి సంబంధించిన వాటి మీద ప్రీతి పెట్టుకోకూడదు ఈ దేహమే మంది కాదనుకుంటే దీన్నే ఇక్కడ విధులు పోవాలి దీనికి సంబంధించిన వాటి మీద ప్రీతి పెట్టుకోకూడదు ప్రీతి ప్రేమ ఉన్నది మన హృదయంలో దాన్ని వృధా చేయకూడదు ఇప్పుడు అత్తరు తీసుకెళ్ళి బూడిదలో పోయకూడదు పన్నీరు బూడిదలో పోయకూడదు పన్నీరు ఒక సుందరమైన యువతి మీద అలా చల్లాలి లేకపోతే ఒక మహాత్ముని మీద అలా ఒక పండితుడి మీద అలా చల్లితే ఆయన సంతోషిస్తారు అంటే దాన్ని తీసుకెళ్లి బూడిదలోనో లేకపోతే మున్సిపాలిటీ కుండీలోనో ఈ పన్నీరు చల్లకూడదు ఆ ప్రేమని ప్రాపంచిక విషయాల మీద వృధా చేయకూడదు ఈశ్వరుని ఎందు మాత్రమే ఏమన్నా మనం వినియోగించటం అభ్యాసం చేయాలి మన్మనాభవ అది మద్మత్ భవ మద్యాజీ మధ్య శీల భవ యాజ్జి యాజ్ అంటే యజన ఆరాధించుట ఈ అంటే శీల స్వభావం అంటే మీరు ఏ టైంలో ఆరాధిస్తున్నారు రోజుకి ఎన్నిసార్లు ఆరాధిస్తున్నారు అన్నది కాదు లెక్క లెక్క అక్కడ నెంబర్ ఆఫ్ టైమ్స్ కాదు శీలము ఆ లక్షణము ఆ స్వభావము అంటే ఆ భావములో ఈశ్వర ఆరాధన నిండిపోతుంది ఓ రోజు ఆరాధించకపోవచ్చు ఇంకో రోజు రెండుసార్లు ఆరాధించవచ్చు మరో రోజు ఒకసారి ఆరాధించవచ్చు కానీ మీ హృదయంలో మటుకు ఆ శీలము ఈశ్వరుణ్ణి ఆరాధించే శీలము నిండి ఉంటుంది దానిని మద్యాజీ మధ్య జన శీల భవ కాబట్టి ఈ లోకంలో ఉండేటువంటి వస్తువులను లౌకికమైన విషయములను ఆరాధించకుండా ఈశ్వరుని ఆరాధించేటువంటి ప్రయత్నం మనం చేయాలి అంతే కానీ సోఫాలు కార్పెట్లు కొని వాటిని ఆరాధిస్తూ కూర్చోకూడదు ఇప్పుడు మీరు లక్ష రూపాయలు పెట్టి కార్పెట్ కొన్నారనుకోండి ఎవడైనా గెస్ట్ వస్తే కూర్చోండి అనడానికి ఎందుకంటే అది బోర్డు ఖరీదు ఈయన కూర్చుంటే ఆయన కాలకున్న దుమ్మంతా దానికి పెడితే ఈ సో ఈ కార్పెట్ మళ్ళీ మనం దుంపుకోవడం అది కష్టం దులుపుకుందామంటే కర్రబెట్టి కొట్టాలంటే కూడా మనసు వచ్చాడు ఎందుకంటే లక్ష రూపాయలు పెట్టి కొన్న కార్పెట్ని కర్రబెట్టే కొడతారు మీరు అటువంటి వాటిని ఆరాధించకూడదు సోఫాలని కార్పెట్లని అయితే కట్నెళ్ళని కుక్క పిల్లల్ని పిల్లి పిల్లల్ని ఇటువంటి వాటిని ఆరాధించు వాటికి ఆహారం ఇవ్వాలి కుక్క పిల్లలు ఆహారం పెట్టాలి కానీ మనస్సులో పెట్టేసుకుని ఆరాధించక ఆరాధించడం అంటూ వస్తే ఈశ్వరుణ్ణి మాత్రమే ఆరాధించాలి అయితే హెయిర్ స్టైల్ని హెయిర్ స్టైల్ని అలా ఆరాధించి జాగ్రత్తగా పెట్టుకుని అద్దంలో ఐదు వర్షాలు చూసుకుని అలా పెర్ఫెక్ట్గా హెయిర్ స్టైల్ గాలి తీస్తే పక్కకు పోతుంది మళ్ళీ అద్దము మళ్ళీ దువ్వన్న మళ్ళీ నాలుగు రోజులు వీడు చిన్న గోటీలాగా గోటి ఇక్కడ ఇలాగ అందంగా ట్రెమ్ చేసి పెట్టుకుంటాడు నాలుగు రోజులు ఏడు మళ్ళీ ట్రెమ్మర్ పెట్టి మళ్ళీ మొదలు పెట్టాలి కదా వీటిని ఆరాధించకూడదు ఇటువంటి వాటిని దేహాన్ని ఆరాధించకూడదు దేహానికి అలంకారాలు అవి అవి చేయకూడదు మట్టి బొమ్మకు అలంకారాలు ఏమిటండి కాబట్టి ఆరాధించాల్సింది ఏమిటో తెలుసు అండి ఈశ్వరం దీన్ని ఏం చేయాలంటే దీన్ని ఆరాధించకూడదు దీన్ని బాగా పని చేయించాలి దీని చేత కూ కామ్ కరావ సో దట్ హెల్దీగా మిగులుతుంది పని బాగా చేయిస్తూ దీనికి సోమరధనాన్ని మప్పి గారం నేర్పి మారాలు చేసి ఆరాధిస్తూ కూర్చుంటే రోగు స్థిరైపోతుంది మనస్సు అలాగూ పాడైపోతుంది కాబట్టి ఈ ఆరాధనా భావము ఇంకా సమాజంలో కనపడుతుంది అందుకోసం చెప్తున్నా మనుషుల్లో వీటిని అధ్వస్తులను ఆరాధిస్తారు ఆభరణాలను ఆరాధిస్తారు లేకపోతే దేహాన్ని ఆరాధిస్తారు మేషకట్టుని ఆరాధిస్తారు ఏవేవో ఆరాధిస్తూ ఉంటారు వీటిని అన్నింటినీ ఆరాధిస్తారు అలాగే అలాంటివి ఆరాధించకూడదు ఈశ్వరుణ్ణి ఆరాధించాలి కొంతమంది అతి తెలివితేటలు ప్రదర్శిస్తారు మేము ఇది అది ఆరాధిస్తాం అలాగే వర్క్ అవుతుంది మనస్సు ఇటువంటి రెండు వైపులు ఉండదు ఏదో ఒకవైపే వచ్చేస్తుంది ఈశ్వరుణ్ణి అప్పుడప్పుడు మాట వరసకు చెప్పి మళ్ళీ సంసారంలోకి వచ్చిస్తూ ఉంటుంది మనస్సు కాబట్టి సంసారాధనల్ని చేయకూడదు ఈశ్వరారాధనే చేయాలి మామే వచన అంటే ఇంక పైన నేను ఎవరికి అని కాదు అర్థం ఈశ్వరుడు తప్ప ఇంకెవరికి పెట్టను అని కాదు అర్థం ఎందుకో తెలిసిన ఈశ్వరుడు తప్ప వేరే ఏది లేనే లేదు అని తెలుసుకుని సర్వమునందు ఈశ్వరునికే నమస్కారము చేయవలెను మామేవా ఈశ్వరమేవాష్యసి ఆగమిష్యసి యుక్ సమాధాయ చిత్తము చిత్తమును సమాధానము చేయవలను యుక్వ అంటే సమాధానము సమాధానము అంటే ఎరుక తెలివి జాగరూకత దాన్ని సమాధానము ఉంటారు సమా చిక్షమాధి చెప్తున్నారు ఇక్కడ అంటే ఏమిటి ఇప్పుడు మీరు గులాబీ చూశారనుకోండి గులాబీ చూసినప్పుడు నామరూపాలు గులాబీ రంగు రూపము అదే నామరూపాలు కానీ ఆ గులాబీ ఎందు ఈశ్వరుని యొక్క వైభవము గలాదు దాన్ని కూడా చూస్తారు యు ఆర్ కాన్షియస్ ఆఫ్ ఈశ్వరాస్ గ్లోరి దాన్ని సమాధానం ఉంటారు ఇది మీరు కేవలం నామరూపాలే తీశారనుకోండి అంటే మీరు ఏమైపోయిందనమాట మీ మనస్సు ఆ రా రాజస్వము రజోగుణంతో నిండిపోయి నామరూపాలను చూడగలుగుతున్నారే కానీ నామరూపాలకి అంతర్గతంగా ఉన్న ఆ దైవాతత్వాన్ని మీరు చూడలేకపోతున్నారు అని స్పష్టమవుతుంది అంటే ఆ ఎరుక ఆ తెలివి ఆ సమాధానము మీ ఎందు లేదు ఇప్పుడు మనకి ప్రశ్నలు సమాధానములు అంటారు ప్రశ్న సమాధానము ఆ పదం చాలా కరెక్ట్ పదం ప్రశ్న ఉంటుంది సమాధానము ఆ ప్రశ్నలో మీరు చూడగలగా ఇంక నేను దృష్టాంతం చెప్తాను ఒక లంబకోణ త్రిభుజము కలదు రైటాంగిల్ ట్రయాంగిల్ కలదు కానీ ఒక భుజము మూడు అంగుళములు రెండవ భుజము నాలుగు అంగుళములు కానీ కర్ణము పొడవు ఎంత ఇది ప్రశ్న ఏమంటే ఆ ప్రశ్నలో మీకు సమాధానం ఉంటుందా ఆ ప్రశ్న సరిగి ఇలా పైకి చూస్తే సమాధానం దొరుకుతుందా ప్రశ్నలో ఉంటుంది అంతర్గతంగా ఉంటుంది మన వాళ్ళు ఏం చేస్తారు అంటే ప్రశ్న దాంట్లో చూస్తున్నారు ఒక్క అబ్బాయి వాళ్ళు అబ్బాయిలు బాగా చదువుతారు కదా ఇట్లా అదికోసం వెళ్ళాలి ఆ అమ్మాయి దాంట్లో చూస్తారు అంటే దేనికోసం అలా చూస్తాడు ఇలా ముందు ఆ ఇమ్మీజులేటర్ ఉంటున్నారు వాడికి వేసి చూసి వాడు చూస్తున్నాడు అమ్మాయి దాంట్లో చూస్తుంది ఆవిడ విషయం ఆవిడ సద్దుకుని కూర్చుంటుంది ఎందుకంటే ఆవిడ క్లాసుకున్నది వీడి కాపీలు కొట్టేస్తారంటే ఆవిడ కేసు ఉండదు అవి దాంట్లో చూస్తాను ఎందుకోసం చూస్తున్నాడు దాంట్లో సమాధానం కోసం చూస్తున్నాడు కదా అప్పుడు ఎవరైనా చెప్పాలి మోహం సమాధానం అక్కడ ఉంటుందిరా ఉండదు ఆ అమ్మాయి పేపర్లో ఉంటుందా అక్కడ కూడా ఉండదు నీ భ్రమే కానీ సమాధానం ప్రశ్నలో ఉంటుంది నువ్వు ప్రశ్నలో చూడు సమాధానం ప్రశ్నలు చూడు లంబకోణ త్రిభుజము యొక్క లక్షణం లంబకోణ త్రిభుజం ఉన్నాడా అంటే అర్థం పైఠాగర స్థైరం అన్వయిస్తుంది కదా పైఠాగర స్థిరం ఏమిటో తెలుసా తెలుసు ఏట్రా కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ ఓకే తెలుసు కదా నీకు ఆ తెలుసు మరి ఒక భుజం అన్నాడు పెట్టు దాంట్లో త్రీ స్క్వేర్ ఇంకో భుజం అన్నాడు అది కూడా పెట్టు ఫోర్ స్క్వేర్ కలుపు పాతిక కర్ణము స్క్వేర్ అవుతుంది కర్ణము కాదు ఇప్పుడు కర్ణం ఎంత అవుతుందిరా పాతికకి ఏది నెంబర్ నుంచి పాతికొచ్చింది స్క్వేర్ చేస్తే ఫైవ్ అది సమాధానం అది చూడాలి ప్రశ్న సమాధానం మీరు ప్రశ్నకి సమాధానం పక్కవాడి పేపర్లో చూస్తే అక్కడ నుంచిందండి ఇప్పుడు సపోజ్ మీ హృదయంలో శోకము కలదు ప్రశ్నే కదా జీవితం అన్నీ ప్రశ్నలే జీవితం అంటే ప్రశ్నల మీద ప్రశ్నల మీద ప్రశ్నల పేరే జీవితం అని పేరు ఆ ప్రశ్నలు ఆగిపోతే ఒకసారి ఆగిపోతే అప్పుడు ఇంకా ఏమి చింత చేయక్కర్లేదు ఏ సమాధానాన్ని పట్టుకోక్కర్లేదు జీవితం అంటే ప్రశ్నను ప్రశ్నకి సమాధానం పైకి చూస్తే ఎక్కడ తొమ్మితుందండి ఇప్పుడు మీ హృదయంలో శోకం ఉన్నది పైకి చూస్తే పైన నక్షత్రాలకినూ మీ శోకానికి సంబంధమా అక్కడ ఉంటుందో సమాధానం ఇవాళ రాత్రి గురుగ్రహం కనపడుతుంది పోనీ దాంట్లో జరుగుతుందా మీ హృదయంలో ఉండే శోకానికి సమాధానం లేకపోతే ఎక్కడో ఇంకో చోట చూస్తే జరుగుతుందా అరే ప్రశ్నలో ఉంటుందరా సమాధానం నువ్వు ప్రశ్నించుడు నీ హృదయంలో ఉండే శోకాన్ని నువ్వు నీకు సమాధానం జరుగుతుంది పక్కవాడి పేపర్ చూడడానికి అలవాటు పడ్డవాడు ఎప్పుడు పక్కవాడు పేపర్ చూస్తూ ఉంటాడు మనం అలాంటి వాళ్ళవే నీ కృష్ణలో ఉంటుంది సమూహం అదేవిధంగా దేవుడు ఎక్కడుంటాడు వైకుంఠంలో ఉంటాడా కైలాసంలో ఉంటాడా లేకపోతే ఇంకెక్కడో ఉంటాడా అదే మోకో కహ ధూంభేరే బందే మైతో తేరే పాస్మే నేను నువ్వు ఎక్కడున్నావో అక్కడ దేవుడు ఉన్నాడు నువ్వు ఎప్పుడు ఉన్నావో అక్కడ అప్పుడు దేవుడు ఉన్నాడు నువ్వు దేని ఎందు ఉన్నావో దాని ఎందు దేవుడు ఉన్నాడు నీకు సమాధానం కావాలి మనస్సుకి ఆ ఏకాగ్రత ఆ విజ్ఞానాన్ని బట్టి వస్తున్న ఏకాగ్రత అది కావాలి కాబట్టి నీవు అటువంటి సమాధానములు కలిగిన వాడవై నన్ను పొందుము ఏవం ఆత్మానం ఆత్మరూపుడనైనా నన్ను పొందుము అంటున్నాడు ఆయన యుక్త్వైవం ఆత్మానం ఏష్యు ఆత్మను పొందుము కాబట్టి ఈశ్వరుని మీద ప్రీతి చేస్తే ఈశ్వరుణ్ణి ఆరాధిస్తే ఈశ్వరుణ్ణి పొందుతారు కానీ ఆత్మని పొందడం ఏమిటండి ఇప్పుడు ఏదో ఏమో కాలి మీద కొడితే తలకి దెబ్బత ఉంటుందా అలా ఏంటి ఏదో సామెత ఉంటుంది అలాగా ఈశ్వరుణ్ణి మీద భక్తి చేస్తే ఈశ్వరుణ్ణి పొందాలి కానీ ఆత్మని పొందడం అంటే అహం హీ సర్వేషాం భూతానం ఆత్మ నీ ఆత్మ అంటే నేనేనా నీ స్వరూపము ఆత్మ ఏదిగలదో అది నేనే అయితే మరి నా ఆత్మ వాడే ఆత్మ ఇంకోహళ్ళాత్మ ఇంకోహాత్మ ఇన్ని ఆత్మలు లేవు ఆత్మ ఒక్కటియే ఆత్మ ఆకాశము ఉంటుంది ఇన్ని ఆకాశాలు ఉండవు ఒకే ఆకాశం ఉంటుంది అదేవిధంగా సకల ప్రాణుల హృదయములో ఆ తెలివి చైతన్య రూపంగా ఉండేటువంటి ఆత్మ ఒక్కటి ఘటములలో ప్రతిఫలించిన సూర్యులు వెయ్యి ఉండరు ఒకే సూర్యుడు వేయ ఘటాల్లో ప్రతిఫలించినట్లుగా ఒకే ఆత్మ ఇన్ని ప్రాణులెందు ప్రతిఫలిస్తూ ఉన్నది పరాచ గతి పరం అయనం తమ్మాం ఏం భూతం అతీతేన సంబంధ ఇప్పుడు ఈ ఆత్మానం అనే మాటని ఏష్యసితో కలుపుకోవాలి ఆత్మానం ఏష్యసి అది అన్వయం ఆత్మరూపుడవు డద్దు పొందగలవు ఆత్మానం అన్న తర్వాత ఏష్యసి ఇటుపక్క ఉన్నారు కానీ వెనకాల ఉంది ఏమిటంటే శ్లోకంలో అలా ఉండేది ఆత్మానం అనే పదాన్ని దాని ముందే ఉంది ఆత్మానం మత్పరాయణ అని ఆత్మానం అనే పదాన్ని మత్పరాయణతో అన్వయించదటి మత్పరాయణ ప్రథమావిభక్తి ఆత్మానం ద్వితీయ విభక్తి అవి వాటి రెండింటికీ అన్వయం కూటరదు మరి ఆత్మానం దేంతో అన్వయిస్తారు ఏష్యసీతో అన్వయించాలి ఏదండి ఏష్యసి ఎక్కడుంది ఆత్మానం మత్పరాయణ ఉందిగా ఏష్యసీ లేదుగా అంటే ఓరు వ్యరిమోహం వెనక్కి చూసుకోవాలి అతీతేన సంబంధ గడచిన యేషన వెనకాల ఉంది కదా శంకరాచారి కొంచెం వ్యాకరణ దృష్టి అలా ఉంటుంది కొంచెం జాగ్రత్తగా అన్వయం అది చెప్తున్నారు ఆత్మానం ఏష్యసి గడచిపోయినటువంటి పదంతో క్రియాపదంతో ఈ ఆత్మానం అనే పదానికి అన్వయం చెప్పాలి ఆత్మరూపుడనైన నన్ను నీవు పొందగలవు నేను ఎటువంటి వాడను పరం అయనం సర్వోత్తమైన గతి నేనే అట్టి నన్ను ఆత్మరూపుడనైన నన్ను నీవు తప్పక పొందగలవు ఇది అతీతైన సంబంధ అయితే ఒక కండిషన్ ఉంది నన్నే పొందాలి నీవు అనుకోవాలి ఈశ్వరుడు బలవంతంగా దగ్గరికి తీసుకోడు మీరు అక్కర్లేదంటే అయినా వదిలిపెట్టేస్తారు మీరు కావాలంటేనే మత్పరాయణ సన్ ఇ నా లక్ష్యము ఒకే ఒక లక్ష్యము ఈశ్వరుని చేరుకొనుక అని నువ్వు ఆ విధంగా నీవు ఉన్నట్లయితే నీవు నిశ్చయమువా నన్ను పొందగలము ఇర్థి శ్రీమద్భగవద్గీతా ఉపనిషత్సూ బ్రహ్మవిద్యాస్త్రే శ్రీకృష్ణార్జున సంవా నవమోధ్యాయ ీభగవానువాచయే మహాబాహో శృణు మే పరమం వచేహం ప్రీయమాణాయ్యామితకామ్యయా భాష్యకారులవన సప్తమే అధ్యా భగవత విభూత ప్రకాశితా నవమే ఓంపుర్నమదస్పోర్నమిదం తోర్నాత్సూర్న